చూడండి అంతవరకు భాష్యకారులు ఏమంటారు చూడండి అధ్యహా ధనే అధ్య శబ్దము ధనంతో సంబంధాన్ని పెట్టి వాడతా ధనాఢ్యుడు ఆఢ్యుడు అంటే గట్టివాడు ఏనుతో గట్టివాడు ధనముతో గట్టివాడు ఆ సెన్స్ లో వాడతా అంటే నేను బాగా డబ్బున్న వాడిని అని గొప్పగా చెప్తున్నాను అభిజనేన అభిజనవాన్ ధనా ధనం దృష్ట్యా నేను ఆడ్చుడను అభిజనము దృష్ట్యా అభిజనము అంటే వంశము యొక్క గొప్పతనం దాని దృష్ట్యా నేను అభిజనవంతుడను అంటే గొప్ప వంశములకు చెందినవాడము అని అభిప్రాయం అంటే ఆ అభిప్రాయాన్ని శంకరులు అభినయం చేసి చూపిస్తున్నారు సప్తపురుషము శ్రోత్రియత్వాది సంపన్నది ఏడు తరాలు మా వంశంలో ఏడు తరాలు వేద పండితులు ఉదాహరణకి మా నాన్నగారు వేద పండితులు మా తాతగారు వేద పండితులు నేను బాగా ఎదుగుతాను మా ముత్తా అదే నా గురించి చెప్పట్లేదండి అసలు చెప్తున్నాను ఓకే మా ముత్తాతగారు వేద పండితులు నేను ఆయనను చిన్నప్పుడు చూశాను ఆయన గొప్ప వేద పండితులు మా ముత్తాతగారి తండ్రి గారు కూడా గొప్ప వేద పండితులని మా నాన్నగారు చెప్పారు ఆయన తండ్రి గారు గొప్పవేద పండితులను అలా వెనక్కి మొత్తం లిస్ట్ పెడతాను లిస్ట్ పెట్టి మా వంశం అప్పయ దీక్షితుల వంశం వాడిని నేనంటాను లేకపోతే నేనేమో గణపతి ముని వంశం వాడిని లేకపోతే ఈ మధ్యకాలంలో వచ్చిన మహాపురుషులు కొంతమంది ఉన్నారు కదా నేను బెలం వంశం వాడిని అనే పదిహేడు పది శతాబ్దాల్లో ఉన్న ఓ మహాపురుషుణ్ణి చూసి అక్కడికి ఏడు తరాలు అవుతాయి ఇప్పుడు ఈ వేళతో ఆయన తరం వాడిని నేను ఇంతటి వాణ్ణు అని చెప్తాడు అంటే నువ్వు వేదం దొరవమంటే నేను చదువుకోను వీడు వేద పండు తిరుగాలి వీడి పైన ఏడు తరాలు వేద పండుతుంది వీడి మాట ఏంటంటే వీడి సిగరెట్లు రాగడమే తప్ప ఇక వాడికి తెలుసున్న అగ్ని హోత్రం మరేదీ లేదు సిగరెట్ అగ్గిన హోత్రమే వీడి ఇరుగున్న అక్నహోత్రం తర్వాత వీళ్ళని వాళ్ళని తిట్టడము నోటుకొచ్చినట్లు వదరడము అహంకారంగా మాట్లాడడమే వీడికి తెలుసున్న మంత్రాలు అంతకంటే వేరే మంత్రాలు వీరేమి అరగడం కానీ మా మనుషం చాలా గొప్పది మేము ఏడు తరాల గొప్ప శ్రోత్రీయులము అని దప్పాలు కొడుతూ ఉంటాం అలా గొప్పలు చెప్పేవాడు ఏడు తరాల వాళ్ళు శ్రోత్రియులై ఉన్నప్పటికీ కూడా అసురుడే పోనీ వీడు కూడా శ్రోత్రియుడే వేదం చదువుకున్నాడన్నప్పుడు కూడా ఆ గొప్పలు చెప్పేవాడు అసురుడే అవుతాడు ఓకే నమమతుల్యస్తి కశ్చిత్ సో డబ్బుతోటి నాతో సమానమైన వాడు ఎవడూ లేడు వంశ ప్రతిష్ట వంశాచారములు పండిత వంశము ఇత్యాది లక్షణాలు చూసుకున్నప్పటికీ నాతో సమానమైన వాడు ఎవడున్నాడు లేదు పూణ్యం వస్తే సమానమైన వాడు ఇంకెవడూ లేడు సుమా అని వాడు గొప్పగా చెప్తున్నాడు కహ అన్య అస్థి సదృశ్య మయా డబ్బుతో కానీ భూములు మొదలైన వాటిలో కానీ దానాలు దానాల ధర్మాల తర్వాత వస్తున్నాడు వీటిల్లో డబ్బు వంశములు గొప్ప వంశము ఇటువంటి వాటిల్లో నాతో సమానమైన వాడు కూడా లేదు ఇది అక్కడ శ్లోకము భాష్యము నేను చెప్పే తీరు కొంచెం అతిశయోక్తిగా మీకు అనిపిస్తే అని పిలవచ్చు లేకపోతే సత్యం ఏమిటంటే అతిశయోక్తి ఏమీ కాదు సమాజంలో ఇటువంటి ధోరణలు వెతి ధోరణులు నిండా ఉన్నాయి నెంబర్ వన్ నెంబర్ టూ ఏదో ఎవళ్ళనో చిట్టడమే పనిపెట్టుకుని పాఠం చెప్తున్నారని నేను అనుకోవద్దు మరి నేనేం చేయను పదహారు అధ్యాయం అలాంటిది సుమారు నేను మీకు ముందే మనవి చేస్తాను ఈ అధ్యాయం పూర్తయ్యే వరకు కూడా ఈ చిట్ల పురాణమే సాగుతూ ఉంటుంది అధ్యా పదిహేడు నుంచి మళ్ళీ లక్షణాలు కొద్దిగా మారుతాయి ఓకే అధ్యాయం అలాంటి దానికి మనం ఏం చేస్తాం దాని అభిప్రాయం ఏమిటంటే ఈ లక్షణాలు ఏమైనా మనలో కొంచెం గొప్ప ఉన్నాయా అన్నది మనం చూసుకోవాలి చూసుకుని మనలో ఉన్నట్లయితే వాటిని మనం దూరం చేసుకోవాలి ఇతరులలో ఈ లక్షణాలు మనకు కనపడుతూ ఉంటాయి కనపడటప్పుడు వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరగడం మానేసి ఇదంతా కూడా అజ్ఞానము అని తెలుసుకుని మనం ఆ అజ్ఞానం వ్యామోహంలో పడకుండా మనల్ని మనం రక్షించుకోవాల్సి ఉంటుంది సో అక్కడికి మొదటి లైన్ అయింది రెండో లైన్ ఎక్స్ఏ మీరు ఏమనుకుంటున్నారు నా గురించి నేను ఒక గొప్ప యజ్ఞాన్ని తలబెట్టాను ఆ యజ్ఞం చేస్తాను అంటాడు అని ముందే అనౌన్స్ చేస్తాడు ఎవడైతే యజ్ఞాన్ని తలబెట్టి సైలెంట్ గా ఉండి ఆ యజ్ఞం చక్కగా పూర్తి చేసి పరమేశ్వర ఉంటాడో వాడు దైవీ సంపద వలు వీడు కాదు వీడు ముందే అనౌన్స్మెంట్లు మొదలు పెడతారు వచ్చే సంవత్సరం మేము యజ్ఞం చేస్తాము అని ఈవేళ అనౌన్స్మెంట్ చేస్తాడు దాని మీద రేడియోల్లోనూ టీవీల్లోనూ విస్తృతమైన ప్రచారం చేస్తాడు యజ్ఞం చేస్తాడో మాన్తాడో అది అది అది మీరు చేసినా వీడు అసురుడే చేయకుండా మరింత అద్్వానం అసత్యం కూడాను అసుర లక్షణానికి కూడా అసత్యం కూడా వస్తుంది కాబట్టి ఈ యజ్ఞం చేస్తామో ఆ మీరు దేవుణ్ణి పూజించదలుచుకుంటే ఆ దేవుని యొక్క పూజ అనేది మీకు దేవుడికి మధ్యన ఉండవలసిన ప్రైవేట్ ఎఫ్ఐఆర్ తప్ప అది పబ్లిక్ డిస్ప్లే ఉండకూడదు మరి మీరు ఆలోచించండి పబ్లిక్ డిస్ప్లే ఉండకూడదు అంటే కాదండి మరి దేవాలయాల్లో ఉత్సవాల్లో ఉంటాయి మీరు భగవద్గీత స్టూడెంట్సా దేవాలయంలో ఉత్సవంలో పాల్గొనే వాళ్ళ వాట్ ఆర్ యూ వాట్ ఆర్ యూ వాట్ ఈజ్ యువర్ గోల్ మీకు ఉత్సవాలు బాగా నేర్పించాలనుకుంటున్నారా లేకపోతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు అది యువర్ గో కాబట్టి అటువంటి అపవాదములను అసలు మీరు దిగజాపు తీసుకురావాల్సిన అవసరమే లేదు ఇప్పుడు మీరు బాణ ఇప్పుడు ఏకాదశి నాడు బాణ సంఖ్యాకాలు ఇద్దాం అనుకుంటున్నారా లేదా ఏకాదశి ధ్యానం చేద్దాం అనుకుంటున్నారా మీరు ఏ కేటగిరీలో ఫిట్ అవ్వాలనుకుంటున్నారు మీరు చూసుకోండి ఏకాదశి నాడు బాణాసంఖ్యా కాలుస్తూ ఉంటే మీరు రాజస్థాయ కోటిలో పడతారు రజోగుణంలో పడతారు ఆ బాణాసంఖ్యా ఎవరికైనా తగిలి వాడికి హింస కలిగితే మీరు తమో గుణంలో కూడా పడతారు అసలు బాణాసంఖ్యా కాల్సమని ఎవడు చెప్పాడు దేవుడు పేరుతో అసలు ఏమైనా అర్థం ఉండదానికి ఎవడు పెట్టాడు ఇది ఎవడు మొదలు పెట్టాడు దీన్ని ఎవడో ఒకడు మొదలుపెట్టాడు బాణాసంఖ్యా కాలుస్తే దేవుడికి గొప్ప దేవుడికి గొప్ప నీకు గొప్ప ఎవరికి గొప్ప ఇదంతా కూడా ఒక పెద్ద అజ్ఞానం యొక్క వ్యామోహము అవునా కదా జ్ఞానం యొక్క వ్యామోహం అవునా కదా ఇప్పుడు పది మంది కాలేజీ విద్యార్థులు ఎక్కడో చోట వీకెండ్ లో చేరి తాగి డ్యాన్స్ చేస్తున్నారనుకోండి అప్పుడు ఎవరైనా అడిగారు అనుకోండి ఎవట్రా విద్యార్థులు ఎలా ఏడుస్తున్నారు ఎవటే ఈ ఈ రోజుల్లో విద్యార్థులు చదువు మాట పక్కన పెట్టి ఇలా చేస్తారండి ఇదే పద్ధతి అని అన్నారనుకోండి దాన్ని అది కరెక్ట్ అంటారా జ్ఞాన వ్యామోహం అంటారా అజ్ఞాన వ్యామోహం అంటారు అలాగే ఈ దేవుణ్ణి ఎక్కడో ఎవడు బొమ్మను ఒకదాన్ని ఏమి మీదో దేని మీద కూర్చోబెట్టి చుట్టూ తిప్పి వాణాసంఖ్యా కాలుస్తున్నారంటే దాన్ని అజ్ఞానం వ్యామోహం అనాల్చి ఉంటుంది వాణాసంఖ్యా ఎందుకు కాల్సరం ఉత్సవం ఏమిటి ఏ ఉత్సవం ఎవరికి ఉత్సవం అదంతా కూడా దృష్టి దానికి ఉండే సంబంధం ఏదైనా ఉంటే ఉండవచ్చు మీరందరూ పదహారో అధ్యాయం భగవద్గీత అవడానికి వచ్చారంటే ఈశ్వరుడు ఎక్కడున్నాడని చదివారు మీరు ఈశ్వర సర్వభూతానా హృదయ సున తిష్టతి అని అది పద్దెనిమిదో అధ్యాయంలో వస్తుంది ఆత్మరూపంగా ఈశ్వరుడు ఉంటాడని ఆరో అధ్యాయంలో ధ్యానమోది కూడా మీరు చూస్తున్నారు కాబట్టి ఈ ఈ స్థాయితోటి పోలిస్తే అటువంటి వేషాలన్నీ కూడా చాలా తక్కువ ఎక్కడైనా సరే నీకు ఒక్కటే మాట అల్లది గడబిడ మొదలైందంటే అది సాత్వికమన్నది కానే అది కేవలము రాజస్వము కానీ తామసము కానీ అవుతుంది అలాగా అలా అల్లరిగా ఉండకూడదు అది అజ్ఞానం అవుతుంది ఊరికే హడావిడి చేసి మేము దేవుణ్ణి ఆరాధించుకున్నాం అనుకుంటే అది అజ్ఞానంలో పడుతుంది ఈ ఈ శ్లోకాలు నాకే డౌట్ వస్తుంది ఒకటే అనౌన్స్ చేస్తున్నాడు నేను పెద్ద యజ్ఞం తలబెట్టాను అని పత్రికల్లో ఎక్కడ పడితే అక్కడ అనౌన్స్ చేస్తున్నాడు అది అశుర సంపదలోకి వస్తుంది మొన్న పేపర్లో ఒక ఆయన అనౌన్స్ చేశారు కృష్ణా పుష్కరాలలో ఇరవై రెండు వేల మేము హోమము చేస్తున్నాము అని అనౌన్స్ చేశారు ఒక చదివి నేను చాలా అబ్బురపడ్డ ఆశ్చర్యపడ్డాను ఇంకా అజ్ఞానం యొక్క వ్యామోహమం ఈ లెవెల్లో ఉంటుందా అని నాకు అనిపించింది ఇరవై రెండు వేల ఐదు వందల టన్నుల ఆవునెయ్యిని పుష్కరాల్లో హోమం చేశారంటే పన్నెండు పెట్టి భావించండి దాన్ని అంటే రోజుకి రెండు వందల టన్నుల హోమం చేశారన్నమాట రెండు వందల టన్నుల ఆవు హోమం చేయడం ఎంత గుండం పెట్టారు డబ్బాలు డబ్బాలు దాంట్లో మూసారు మంత్ర ఆదా చదివాడా హోమానికి ఓ చుక్క సరిపడుతుంది సరిగా చుక్క అంటే చుక్క వెయ్యలేరు అలాగే ప్రతిసారి చుక్క వెయ్యలేరు కాబట్టి చెంచేతోటి నాలుగు చుక్కలు వేస్తూ ఉన్నాం అది హోమం పన్నెండు రోజుల పుష్కరాలకి అదే వాళ్ళు చేసిన హోమాలన్నింటికి నన్ను అధీక్షకుడుగా పెడితే ఒక కేజీ ఆవు నేలతో నేను పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించి పెడతాను కేజీ అందుకంటే ఎక్కువ అక్కర్లు ఇరవై ఎందుకంటే మంత్రం ముఖ్యం హోమం చేసేటువంటి ద్రవ్యము సరిగ్గా చేయాలి హోమం సరిగ్గా చేయాలి అంతేగాని డబ్బాలకు డబ్బాలు అలా రివర్స్ చేసి పోషిస్తూ ఉండడము మీరు ఎప్పుడైనా చూసారా పాలతో అభిషేకాలు చేస్తూ ఉంటారు చూసారా పాల డబ్బాలని మూతలు తీయడం పోయడం వస్తే అది వేగంగా చెప్పేసి దాన్ని ఇలా నొక్కేయడం ఇలా అలా నొక్కేసి వేగంగా మొత్తం పాలన్నీ దేవుడి మీద అర్జెంటుగా పడిపోయిన తర్వాత ఆ డబ్బా తీసినా అలా తీసి మళ్ళీ ఇంకో డబ్బా తీసి చాలా తప్పు అవుతుంది అలా చేయకూడదు ఈ విధంగా మేము యజ్ఞాలు చేస్తాము అని అనౌన్స్ చేసినట్లయితే అది ఆసు సంపద అవుతుంది దానం చేస్తాము అని అనౌన్స్ చేసి దానాలు చేస్తే అది ఆసు సంపద అవుతుంది ఒక పెద్ద పీఠాధిపతి చీరలు దానం చేస్తాను అని అనౌన్స్ చేసేదా అలా నా రోజు నేను దానం చేయొచ్చు కదా మళ్ళీ దాని ముహూర్తం ఎందుకు ఇవాళ చేయొచ్చు ఏకాదశి నాడే చేయాలి ఆ చీరలు దానం చీరలు ఎప్పుడో చీరలు ఎప్పుడైనా కట్టుకోవచ్చు ఎప్పుడైనా దానం చేయొచ్చు దీనికోసం మళ్ళీ ముహూర్తం రేపొచ్చే శుక్రవారం కార్తీక శుద్ధ ఏకాదశి అమృత లగ్నం ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకి చీరలు దానం చేస్తాను అని ఇలాగంటే పిచ్చేదో పెట్టేదో ఒక పెడితే అసలే కొంత భేద భీమాలు రాష్ట్రం యోగి ఆదిత్యనాథ్ గారి ముందు ఇప్పుడు అది బాగా అభివృద్ధిలోకి వస్తుంది క్రమంగాను అప్పుడు భీమాతుడు రాష్ట్రం అది సో భీమా తెలుసు కదా రౌరగ్రస్తమైనటువంటి అంటే చాలా అభివృద్ధికి నోచుకొని రాష్ట్రాల్లో ఒకటి అక్కడ వేదజనం చాలామంది ఉన్నారు స్త్రీలు చీరల మీద వ్యామోహం అందులో ఫ్రీగా చీర అందులో దేవుడికి దేవుడికి సమర్పించిన చీరని మళ్ళీ అదొక ఇచ్చి కూడా దేవుడికి సమర్థించి దేవుడికి సమర్పించడం అమ్మవారికి సమర్థించిన చేరణం ఏదో పేరు పెడితే దాని మీద ఒక మతపరమైనటువంటి విశ్వాసం కూడా దానికి జత అయ్యి లక్ష మంది లేడీస్ అక్కడ ఒక్క చోట జమ అయ్యారు మీరు మరి ఏం న్యూస్ చదువుతున్నారో లేకపోతే నేను ఒక్కనే ఈ ప్రపంచంలో పద్మారావు నగర్లో న్యూస్ చదివేవాడిని నేను ఒక్కడే మిగిలేను మరేమో నాకు తెలీదు లక్ష మంది జమయ్యారు ఆడవాళ్ళు జమైతే అక్కడ కరెక్ట్గా ఒక పాయింట్ దగ్గర చీరలు ఇవ్వడం అని పెట్టుకున్నారు ఆ తృక్తి శరాటలో నూట నలభై ఆరు మంది యువతులు చచ్చిపోయారు నేను తెలుసా ఆ సంగతి దాంట్లో పిల్లల్ని ఎత్తుకుని వచ్చిన కొంతమంది పిల్లలు కూడా పోయినారు ఇరవై వందల పిల్లలు పోయారు మిగతావాళ్ళు స్త్రీలు మొత్తం యువతులు స్త్రీలు పిల్లలు యువతలు కలిసి నూట మంది చచ్చిపోయారు దేనికోసమంటే చీరలు ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేసి చీరలు అలా చేయొచ్చా చీరలు ఇచ్చినట్లయితే చీరలు పోయి మామూలుగా కృష్ణంగా సింపుల్గా ఇచ్చేసేయాలి కానీ వాళ్ళకేమో తొక్కిసలాంటి పెట్టి అనౌన్స్ చేసి అలా చేయొచ్చా అంతమంది ప్రాణాలు పోయాయి ఇప్పుడు దీంతో రెండు సమస్యలు ఒకటి ఈ చీరలు పుచ్చుకుంటా వాళ్ళు వచ్చిన వాళ్ళు తిరగబడి ఈ హింసకంతకి ఉండే కారణమని వాళ్ళు తిరగబడ్డారనుకోండి ఈ స్వామిజీ అక్కడి రహస్య ద్వారంలో ఎక్కడికైనా పారిపోవాలనుకుంటుంది అదో సమస్య అది జరగలేదు ఈశ్వర్ అనే ఇచ్చారు రెండవ సమస్య గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇదిగో ఇంతమంది పోయారు కాబట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేయమంటారు ఎఫ్ఐఆర్ లో అయ్యి ఏముండదు ఎఫ్ఐఆర్ అన్నది బోగస్ ఆ పోలీస్ స్టేషన్లో వాడు ఒక మీద రాసుకుంటాడు దాన్ని ఇంకా టైపోలు వాడికి సరిగ్గా రాదు భాష ఏదో హిందీలోనో తెలుగులోనో లేదా ఇంగ్లీష్లోనో నాలుగు మాటలు బరుక్కుంటాడు బరుక్కుని అక్కడ ఎవడైనా ఉంటే సంతకం పెట్టిస్తారు లేదా వాడే పెడతాడు సంతకం ఒకప్పుడు ఎఫ్ఐఆర్ అజ్ఞాత వ్యక్తులపై కూడా బనాయిస్తారు ఒకప్పుడు పోలీసుల్లో వాళ్ళ మీరు బనాయిస్తారు ఈ ఎఫ్ఐఆర్లో ఈదేమీ లేదు మీరు ఎఫ్ఐఆర్ పడకూడదు అంటే ఆ పోలీసులు కొంచెం ఇస్తే ఎఫ్ఐఆర్ పడదు ఎఫ్ఐఆర్ పడాలి అంటే కూడా లంశం ఇవ్వాలి పడకూడదు అన్న పడాలి అన్న వాళ్ళు లంచాలి దానివల్ల ఎందుకంటే దేశంలో రెండు కోట్ల అరవై లక్షల కేసులు ఉన్నాయి మీరు ఎఫ్ఐఆర్ వేస్తే ఇప్పుడు రెండు కోట్ల అరవై లక్షల ఒక్కటి అవుతుంది అదేమి దానివల్ల ఈ ఏమీ ఉండదు అలాంటి ఎఫ్ఐఆర్ ఏదైనా వేస్తారు వేసి అది ఏదైనా హై హై ప్రయారిటీ కేసు అనుకోండి హై ప్రొఫైల్ కేసు అనుకోండి ఆ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు అదో న్యూసెన్స్లో ఆ న్యూసెన్స్ నుంచి బయటపడడానికి ఆ పీఠాధిపతి చాలా కోట్ల రూపాయల లంతాలు ఉండాలి ఇది రెండు ఇది లోకానికి సంబంధించినవి ఈ నూట నలభై ఆరు మంది ఆ స్త్రీల పిల్లల యొక్క మరణమునకు పాపం ఏమైనా వస్తుందా వస్తే ఎవరిలోకి వస్తుంది ఆ చీరల్ని తయారు చేసిన కంపెనీ వాళ్ళకు వస్తుందా లేకపోతే ఆ చీరల్ని ట్రాన్స్పోర్ట్ చేసిన లారీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు వస్తుందా లేకపోతే నెల రోజుల ముందే అనౌన్స్మెంట్ చేసిన వాళ్ళకు వస్తుందా లేకపోతే ముహూర్తాలు పెట్టిన వాళ్ళకు వస్తుందా లేకపోతే మూర్ఖంగా వెళ్ళి ఒకరినొకరు తొక్కేసుకొని చచ్చిపోయిన వాళ్ళకు వస్తుందా అన్నది ఇంతవరకు నాకైతే స్థితిల్ కాలేదు కూడా పెద్దలు ఆలోచించగలిగారు కాబట్టి ఇలాగా దాస్యాన్ని అని ఈ రకంగా మరి అసుర లక్షణం చెప్పేట్టు నేను ఎన్న దృష్టాలతో సరిగ్గా ఉందా లేదా కాబట్టి మీరు ఏదైనా ఇవ్వదలుచుకుంటే కాముగా మూడో కంటివాడికి తెలియకుండా ఇవ్వాలి మూడో కంటి వాడు శివుడు ఆయన ఏదో ధ్యానం చేసుకుంటూ ఉంటాడు ఆయన ధ్యానం పూర్తి కలుతుంది చెప్పి మీ ధ్యానం ఏమైనా అయిపోతుంది అనమాట కూడా తెలియదు అలా ఇవ్వాలి తప్ప ఊరికే అనౌన్స్మెంట్లుత్సవాలు కొన్ని చేసి దాంట్లో నేను ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి తొక్కేసుకుని హింస చేసేసుకుని అలా ఇవ్వకూడదు అలా చేయకూడదు తర్వాత మోటిష్టి మేమేమో యజ్ఞాలు చేస్తాం యాగాలు చేస్తాం దానాలు చేస్తాం ధర్మాలు చేస్తాం స్వర్గానికి వెళ్తాం స్వర్గంలో భోగాలను అనుభవిస్తాం ఇక్కడ కూడా మేము శ్రీ యాగాలు సుదర్శన యాగాలు చేసేస్తాం మాకేమో ఇబ్బడి ముబ్బడిగా డబ్బు వచ్చేస్తుంది ఆ సుదర్శన చక్రం మా చుట్టూ తిరిగితో కాపలాట స్తోమని రక్షిస్తూ ఉంటుంది అని చెప్పేసి కాబట్టి మాకిం అడ్డు ఆపు ఏమీ లేదు మేము సకలములైన సుఖములను భోగిస్తాము అని ఎవరైతే చెప్తారో వాళ్ళు వీళ్ళందరూ కూడా అజ్ఞాన విమోహిత ఈశ్వరుని యొక్క తత్వం కానీ జగత్తు యొక్క తత్వం కానీ తమ స్వరూపం కానీ ఏమీ తెలియని మూర్ఖులు వాళ్ళకి ఈశ్వరుని ఆరాధించే పద్ధతి వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళు దాన్ని తెలుసుకుని చేసుకున్నది భాష్యకాలం కించ కించ అంటే ఈ అసుర లక్షణాలు అప్పుడే అయిపోలేదు ఇంకా ఉన్నాయి కించ అంటే ఇంకా ఏమున్నాయి యక్ష్యే యాగేనాపి అన్యానది భవిష్యామి అండ్ డబ్బుతోటి ఇతరులను తలదన్నడం మాత్రమే కాదు భోగాలతో ఇతరులను తలదన్నడం మాత్రమే కాదు యజ్ఞం చేత కూడా నేను ఇతరులను తలదన్ను కాను యజ్ఞం అంటే కాదండి ఆయన ఎవరో ఐదు రోజులు యజ్ఞం చేశారండి అదే పంతులు గారు రోజులు యజ్ఞం చేసేటట్టు కదా ఆయన మనం ఇంకొంచెం పెద్ద యజ్ఞం చేయాలి ఆరు రోజుల యజ్ఞం మొదలు పెట్టండి అంటే ఆరు రోజులు చేయడండి ఏడు రోజులు చేస్తారా సరే పెట్టండి ఏం యజ్ఞం పెడతాను అంటే వాళ్ళు ఒక్క చండీ యాగం చేశారంటే మేము వంద చండీ యాగాన్ని చేస్తాం చేత చండీ యాగం చేతోటి వాడికి తెలిసి రావాలి వాడికి వాడంత వాడి యజ్ఞం ఎంత వాడిని నేను పలదన్నుతాను అభిభవిష్యాన్ని వాడిని నేను పరా పరాభుతిని చేస్తాను వాడి యజ్ఞం అంటే వాడెంత నేను వాడికంటే పెద్ద యజ్ఞం చేస్తాను అంటున్నాను దాస్యా నేను దానాలు చేస్తాను ఈ దానాల్లో కూడా మీరు పేదవాళ్ళకి దానం చేస్తే అదొక పద్ధతి దానికి పుణ్యం అలా కాకుండా దానాలు ఎలా చేస్తారో తెలిసిన ఈ సినిమా స్టార్స్ ఉంటారు చూడండి ఆ సినిమా స్టార్స్ని తీసుకొచ్చి వాళ్ళ చేతను ఏదో ఉత్సవం ఏదో చేయించి వాళ్ళందరికీ భోజనాలు వ్యవస్థలు అన్ని ఫైవ్ స్టార్ హోటల్ అరేంజ్మెంట్ చేసి వాళ్ళు వచ్చి వెళ్ళినందుకు గానీ ఒక్కొక్కరికి లక్ష రూపాయలు పర్సులు ఇచ్చి అలా దాని దానాలు చేస్తారు లేకపోతే పొలిటికల్ పార్టీకి బ్లాక్ మనీ కొంత దానం చేస్తారు అలాంటి దానాలన్నీ కూడా నటాదిధ్య నటులు అంటే వాళ్ళు స్టార్స్ స్టార్స్ ఉంటారు కదండి ఆదిశబ్దం చేతను డాన్సర్స్ సంగీత మ్యూజిక్ లోకల్లో ప్రచారం చేసుకుంటూ కోర్టు సంపాదిస్తారు పాటలు పాడి పాటలు పాటలు పాడడం లక్షలు ఓ పాట పాడితే పది లక్షలు పది లక్షలు ఇంకా పాడతా ఆ క్యూనో అది మ్యూజిక్ వాడు ఏదో మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు వాడు ఏదో పెడతాడు క్యూను ఆ ఫ్యూనింగ్ తగ్గట్టుగా వీడు పాడారు రెండు మూడు సార్లు రిహార్సల్ వేసుకోవడం పాడేసి రికార్డు చేసుకుంటారు లేకపోవడం పది లక్షలు బిల్లు వాడిని తినడం అనిపించి విభావరి అని పేరు పెట్టడం సంగీతం విభావరి విభావరి అంటే రాత్రి నర్థం సంగీతం విభావరి ఎవరు పాల్గొంటున్నారు సంగీత విభాగంలో అంటే ఈ సినిమా పాటలు పాడి లోక ప్రఖ్యాతులైనటువంటి వాళ్ళు పాల్గొంటారు వాళ్ళు పాడటమే కాకుండా డాన్స్ కూడా చేస్తారు మొత్తం ఆర్కెస్ట్రా గ్రూపర్త వస్తుంది ఆ సంగీత విభాగానికి ఖర్చు ముప్పై లక్షలు అవుతుంది అదంతా వాళ్ళకి బహుమానాలు కూడా అది కాపాట్లో పడుతున్నారు అందరిపట్ల అబ్బా ఎంత సంగీత విభాగాలు ఎవరండి చేసింది ఇంకో చేశారండి ఈ సంగీత విభాగానికి ఎప్పుడు చేశారండి గడపతి నవరాత్రుల్లో చేశారండి గణపతికి దించి ఏమి సంబంధం గణపతి నవరాత్రిలో రికార్డింగ్ డాన్సింగ్ పెట్టి దాని మీద రద్దులు వస్తున్నట్లు గణపతి పేరు పెట్టి ఇలాంటి వేషాలు రామ రామ మతాన్ని ఎంత అంత పట్టించి మన వాళ్ళు ఇది అజ్ఞాన విమోహిత ే హర్షంచ అతిశయం ప్రాప్ నాకేమైపోతుందంటే ఇవన్నీ నేను చేసేస్తే శత్రువులను మట్టు పెట్టేసి డబ్బును బాగా సంపాదించేసి ఆఖరికి యజ్ఞయాగాదుల్లో కూడా అందరినీ తలదన్నగా చేసేసి దాన కూడా ఎవళ్ళు మన ముందు లెక్కలేనన్నట్టుగా చేసేసి నేను అనేక భోగాల్ని అనుభవిస్తాను తద్వారా ఈ నటులకి వాళ్ళకి దానాలు కూడా చేసేసి నేను చెప్పశక్ ముఖానంత ఆనందాన్ని సుఖాన్ని అనుభవిస్తాను అజ్ఞాన విమోహిత విమోహి అది సమాసం అజ్ఞాన విమోహితా అజ్ఞానవిమోహిత తృతీయాతరుషసమాసం సో ఇదంతా ఒక పెద్ద అజ్ఞాన ని వ్యామోహం మీరు చేసే యజ్ఞం చిన్న చిన్న యజ్ఞాలు చేస్తారు మీరు మీ వల్ల ఏమవుతుంది యజ్ఞాలు చేస్తే మేమే చేయాలి మీరు చిన్న చిన్న దానాలు చేస్తారు దానాలు చేస్తే మేమే చేయాలి మేము అన్ని పెద్ద చేస్తాం అని ఆ వాళ్ళు మాట్లాడుతారు ఒకప్పుడు ఖరేంగే ఖరేంజే అంటారే తప్ప నాకు అత్యేహ్ ఓతా హై చేస్తాం అది చేస్తాం అంటారే కానీ ఎవరు ఏదైనా తొందలు సభాముఖంగా తొందలు చేసినప్పుడు ఫలా వారు ల లక్ష రూపాయలు ఇచ్చారు అంటే నాది కూడా వెళ్ళుకోవాలి లక్ష అంటే మీరు కూడా ఒక లక్ష రూపాయలు ఇచ్చారు అంటే రావు చూడండి ఇవ్వడు ఉంటే పేరు చదివడమే రాజు మొన్నాడు వెళ్తే చాలా లేరండి అని చెప్తారు నేటి దగ్గర లేరండి అయ్యేగారు లేరండి ఊరు వెళ్ళారని చెప్తాను కాదు మన నిన్న అనౌన్స్ చేసే లక్ష రూపాయలు అంటే అది అయ్యేగారు ఊరి నుంచి వచ్చేటట్టు అడగండి మరి మీరు అని చెప్తారు అక్కడ ఉన్నటువంటి క్లర్కులు వాళ్ళు ఎవ్వరు ఎన్ని చేస్తామని అనౌన్స్ చేస్తారు చేయరు చేసినా జ్ఞానమే ఆ ఆలక్కన చేసి ఇది ఏదైనా కూడా చేస్తారా చేయాలని మీరు ఊహించండి చేసినా జ్ఞానమే చేయకుండా మరి జ్ఞానము సో ఈ విధంగా అంటే ఏంటనమాట మనం ఏ చేసినా సాత్వికంగా చేయాలి దీనికి రూల్ ఉంది ఒక లా మీరు ఏ చేసినా ఏ సరే అంటే తుమ్మడం తగ్గడం అలాంటిది కాదు ప్రధానమైన మీరు సంకల్పపూర్వకంగా డెలిబరేట్ చేసి చేసేటువంటి పని ఏదైనా కూడా రెండు ప్రిన్సిపుల్స్ చూసుకోవాలి తెలిసి చెయ్యాలి ప్రేమతో చెయ్యాలి నాలెడ్జ్ అండ్ లవ్ రెండు ఉండాలి బిహైండ్ ఎవరీ యాక్షన్ మీరు తీర్థయాత్ర చేస్తే దాని వెనకాలేముండాలి నాలెడ్జ్ అండ్ లవ్ మీరు ఏదైనా స్వామీజీకి ఏదైనా ఎవరికైనా పాదపూజ ఏదో చేశారనుకోండి అలాంటి పనులు చేసినప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాము ఇది ఏమిటిది ఈ కార్యం వాట్ ఈస్ ప్లిస్ట్ అనే స్పష్టంగా తెలిసి ఉండాలి పనిని ప్రేమతో చేయాలి ప్రేమతో చేయాలి తప్ప కీర్తి ప్రతిష్టల కోసం ఫోటో ఆపుల కోసం చేయకపోవడదు నాలెడ్జ్ అండ్ లవ్ ఏ పని చేసిన నాలెడ్జ్ అండ్ లవ్ మీకు నాలెడ్జ్ ఉన్నట్లయితే దాన అహస్యంగానే మీకు తెలిస్తే మూడో కంటి వాడికి తెలియకుండా మీరు దానం చేస్తారు పెద్దలేమని చెప్తారంటే కుడి ఇచ్చినప్పుడు ఎడం చేతికి తెలియకుండా కుడి చేతితో ఇస్తాడు అయితే ఎడన్ చేతితో ఇచ్చేస్తాడు కుడి చేతికి మళ్ళీ మార్చడం ఎందుకు మాత్రం ఎందుకు తెలియాలి ఎడం చేతితోటే ఇచ్చేస్తాడు అలాగా అంత దుఃఖంగా కీర్తి ప్రతిష్టంతో సంబంధం లేకుండా చేస్తారు చేయాలి అంతే తప్ప ఇలాగ దానికి ప్రచారం చేసి రూపకాండా చేసి దాన ధర్మాలు చెప్తూ చేయడము అది కూడా సరికా సరికాదు వివిధం అవివేక భావం ఆపన్నా వీళ్ళకున్న అవివేక భావము అంటే వివేకము లేని స్థితి భావము అంటే స్థితి వివేక జ్ఞానము లేని స్థితి ఇంత అంత ప్రతి అంశంలోనూ కూడా అజ్ఞానమే ఆ వ్యామోహమే వివేకం యొక్క అభావమే ప్రతి అంశంలోనూ కూడా ఇప్పుడు దేవుణ్ణి దర్శించుతా దాంట్లో మళ్ళీ వివేకం దేవుణ్ణి దర్శించుతా అనగానే అన్నది వాడికి సరైన ఐడియా ఉంది దేవుణ్ణి ఆరాధించుతా దాంట్లో మళ్ళీ వివేకం వీడేమనుకుంటాడంటే దేవుణ్ణి ఎత్తి మీద ఖరీదీ కిరీటం పెడితే అది ఆరాధన అనుకుంటాడు దేవుడికి నువ్వు కిరీటం పెట్టడావు దేవుడికి టోపీ పెట్టేద్దామని వీడు క్లారా టోపీ అంటే కిరీటం ఒక కోటి రూపాయలు పెట్టి మన మన మోసాలన్నింటినీ కూడా మాఫ్ అయిపోతాయి అని వీడి అభిప్రాయం ఇంకా పరమం వ్యామోహం చేసి ప్రతి పూజ వెనుక ఈ రంగు ఉండాలి నాలెడ్జ్ ఏం పూర్తి చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంతా తెలుసుండాలి అన్ని ప్రశ్నలకి సమాధానం సాత్వికంగా ఉండాలి చేసే పూజ సాత్వికమై ఉండాలి పూజ వెనకాలండే మోటివ్ అది సాత్వికమై ఉండాలి చేసి పద్ధతి కరెక్ట్గా తెలుసుండాలి నాలెడ్జ్ చేసేప్పుడు హడావిడి హడావిడిగా కాకుండా ప్రచారం కోసం కాకుండా ప్రేమతో చేయాలి కాబట్టి నాలెడ్జ్ అనుల ఎవరి యొక్క ప్రతి చర్యను జ్ఞానము ప్రేమ నడిపిస్తాయో వారు ధన్యాత్మ ఇంకా ఈ రెండూ తప్ప ఇంక ఏ లక్షణం ప్రవేశించినా అది వ్యామోహం అయిపోతుంది అవివేకం అయిపోతుంది అలా చేయకూడదు ఆడ్యోభిజనస్మి ఓన్యోస్తి సదృశోమయా యక్ష్యే దాస్యా మోహిష్యే నిజ్ఞాన విమోహితా అది గీత పారాయణం చేస్తూ ఉంటాం గీత చదువుకోవాలి పారాయణ చేస్తే ఏమైనట్టు ఒకవేళ పారాయణ చేయాలనుకున్నా చదువుకోవడానికి ముందు పారాయణ చేస్తున్నాం మంచిదే కరెక్ట్గా పారాయణ చేయడానికి మీరు ముందే డిసైడ్ చేసుకోవాలి ఫుల్ లైన్ పారాయణ చేస్తారా అంటే రెండు లైన్లు శ్లోకం రెండు లైన్లుగా పారాయణ చేస్తారా నాలుగు లైన్లుగా చేస్తారా ఇది ముందే మీరు డిసైడ్ చేసుకోవాలి మీకు సంధి రూల్స్ అన్నీ తెలుసు ఉదాహరణకి శ్లోకం రెండు లైన్ల కింద చెప్పాలనుకుంటే రెండో వైన ఎలా చెప్పాలి యక్షే దాస్యా విమోదిష్య నిత్య జ్ఞాన విమోహితా అని చెప్పాలి కాదు నాలుగు రైళ్ళుగా చెప్పాలనుకుంటే ఎలా చెప్పాలి యక్ష్యే దాస్యా విమోదిష్యే అని వస్తుంది అది విడి తీసినప్పుడు ఏ వస్తుంది నిత్య జ్ఞాన విమోహితా అని చెప్పాలి సపోజ్ పారాయణం చేసేటప్పుడు ఎవడైనా యక్ష్యే దాస్యా విమోదిష్య అన్నాడు అనుకోండి అందరూ కూడా ఆయన అన్న వెంటనే ఒక పెద్ద ఆయన అలా అంటే వీళ్ళందరూ కూడా యక్ష్య దాస్య నిమోధిష్య అన్నారనుకోండి అంటే నాకేమనిపిస్తుంది అంటే ఆయనకి సంస్కృతం కాదు విభక్తి జ్ఞానం ఆయనకి లేదు అవ్వండి అధేనైవ నియమాన యథాంధా హభక్తి జ్ఞానం లేని వాడు వీళ్ళందరూ కూడా నడుస్తున్నారు అనిపిస్తుంది వెంటనే తెలుస్తుంది తెలియకుండా ఉంటే బాగుండునని నేను కూడా దేవునికి దండం పెట్టుకుంటా కానీ తెలియకుండా ఉండదు తెలిసిపోతుంది ఈయనికి సంస్కృతం కాదు విభక్తి జ్ఞానం లేదు అని తీసుకు నేను ఒక పెద్ద ఆయన ఎవరో ఒక పెద్ద ఒక ప్రసిద్ధమైనవాడు పెద్ద ఆయనంటే వయస్సులో కాదు ఒక ప్రసిద్ధి లోకంలో పెద్ద ఆయన ఏదో ఆయన ఏదో చెప్తున్నారు మేము అందరం దూరంగా నిలపడం ఆయన ఏదో శ్లోకం చెప్పాడు శ్లోకం ఒకటి పోతుంది ఆ శ్లోకం ఆయన అన్న దీనికి సంస్కృతం వచ్చినట్టు లేదని పక్కనన్నవాళ్ళు నాకు బాగా తెలుసున్నవాళ్ళు ఇంక సంస్కృతం వచ్చిందేమో అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు తెలిసిపోయింది ఇంక సంస్కృతం ఏమీ రాదు ఇంటి విధానం స్వామి గురించి ఎలా తెలిసిందండి అంటే నేను అంటాను ఎన్నో కదా శ్లోకం తెలియదు ఒక్క శ్లోకం ఉంటే తెలిసిపోతుందా అంటే ఏమన్నా ఒక్క మెతుకు చూస్తే మీకు వంట అడ్డ ఉడికిద్ద తెలుస్తుందా తెలీదా అంటే మంతా అవుతాయి పెట్టి కలకాల ఒక్క మెతుకు చూస్తే తెలియదండి కానీ మీరు ఒక్క శ్లోకం చదివితే మీరు తప్పు చదివితే ఎటువంటి తప్పు కూడా తెలుస్తుంది మీరు ఆ శ్లోకం చదవడం పూర్తయ్యేపటికీ మీ సంస్కృత సాహిత్యం మీకున్న ప్రవేశం ఎత్తా అలా అర్థంలో ఉండలాగా కలగొడుతూ కాబట్టి మోదిష్య అని సంధిలో అలా వస్తుంది సంధి చేసేయాలి మోదిష్య అని ఆకోవడం సంధి చేసేయాలి మోదిష్య నిత్యజ్ఞాన విమోహిత కాదు ఆగాలనుకుంటే మోదిష్యే అం పారాయణ చేసి వాళ్ళు మరి ఇవన్నీ గుర్తించాలి అనేక చిత్త విభ్రా మోహజాల సమాృతా ప్రసక్త కామభోగక వస్తువులను కోరుట కామాంటే కోరబడే వస్తువులు వాటిని భోగించుట అంటే వాటిని అనుభవించుట అనేది మనుష్యులకు ఒక ప్రధానమైన జీవన వ్యాపారంగా నడుస్తూ ఉంటుంది ఇది మొత్తం మానవ జాతి కంతటి అన్ని కాల మానవ జాతికి సంబంధించిన ఒక సైకాలజీ వీళ్ళు వీటి జాగ్రత్త ప్రయత్నం చేసుకోవాలి నేను రకంగా ఒక మోడల్లో చెప్పాలనుకుంటుంది ఓ గీతంలో ఆ గేట్ దగ్గర నేను నిలబడు ఉన్నా ఓకే లైన్ ఆ లైన్ యువతల నేను నా నేను పోవేసుకున్నవన్నీ ఉన్నాయి నావన్నీ అవన్నీ నావి అవి లైన్ యువతలు ఉన్నాయి ఏమున్నాయి నా ఇల్లు నా వాకిలి నా డబ్బు నా బ్యాంక్ అకౌంట్ నా బంగారు నా భార్య నా పిల్లలు నా ఇల్లు నా వాకిలి నా డిగ్రీలు నా డిగ్రీలు నా పుణ్యం నా వ్రతాలు నా ధర్మాలు దానాలు ఇవన్నీ కూడా ఆ లైన్కి యువతలా ఉన్నాయి ఏమండి ఆ లైన్కి అవతల ఉన్నాయని చూసిన నా దగ్గర లేని సంపద కొంత సొమ్ము నా దగ్గర ఒక మిలియన్ ఉందనుకోండి లైన్కి యువతల అనేక మిలియన్స్ లైన్కి అవతలు ఉంటాయి ఏమండి నా దగ్గర ఒక కార్ ఉందనుకోండి అనేక కార్లు లైన్కి అవతలు ఉంటాయి నా దగ్గర ఎంఏ డిగ్రీ ఉందనుకోండి పిహెచ్డి డిగ్రీ ఎక్కడ ఉంటుంది లైన్కి అవతల నా దగ్గర ఒక కేజీ బంగారం ఉంది అనుకోండి వంద కేజీలు బంగారం ఎక్కడ ఉంటుంది లైన్ కవతలు ఉంటుంది కాబట్టి లైన్ కవతల కీర్తి ప్రతిష్టలు కూడా నాకుండి కీర్తి ప్రతిష్టలు కొద్దిగా ఉన్నాయనుకోండి లైన్ కవతల ఇంకా ఎక్కువ కీర్తి ప్రతిష్టలు ఉంటాయి సంపదలు భోగాలు ఇవన్నీ లైన్ కవతలు ఉంటాయి ఓకే అది నా దగ్గర లేవు నా దగ్గర ఇవే ఉన్నాయి అర్థమైన పరిస్థితి ఇప్పుడు మనిషి వీరి దృష్టి ఎక్కడ ఉన్నది ఈ లైన్కి యువతల తన అధీనంలో ఉన్నటువంటి వస్తువులు ధనములు తాను పొందినటువంటి డిగ్రీలు విద్య కీర్తి ప్రతిష్ట తాను చేసిన పుణ్యాలు అవన్నీ లైన్ దేవతల వాటి మీద ఉంటుందా లేకపోతే ఉన్న వాటి మీద ఉంటుందా లైన్కి ఉన్న వాటిని అవునండి లైన్ ఉన్న వాటిని మీరు చూసుకునే ఇవన్నీ నా దగ్గర డలవు ఇవన్నీ నాకున్నాయి అని మీరు వాటి ఎడల ఒక సెన్సిటివిటీ అంటే నాకు ఇంత ఇది ఉంది అది ఉంది అని ఆ ఉన్నదాన్ని గుర్తించుకునే లక్షణాన్ని సెన్సిటివిటీ అంటారు యూఆర్ సెన్సిటివ్ టువర్స్ వాట్ ఆల్ యు హ్యావ్ ఏమన్నా మీరు చాలా ఆనందంగా జీవిస్తారు అయితే మీ దృష్టి మీ వద్ద ఉన్న లైన్కి యువతల ఉన్న వాటి మీద లేకుండగా లైన్కి అవతల ఉన్న వాటి మీద ఉందనుకోండి అప్పుడు మీ మనస్సు నిండా కోరికలు పుడుతూ ఉంటాయి మీ దగ్గర స్కూటర్ ఉందనుకు లైన్ అవతల స్కూటర్ ఉంది లైన్ అవతల కారు ఉందనుకోట ఈ స్కూటర్ ఉన్నందుకు మీరు సెన్సిటివ్గా ఉన్నారనుకోండి ఏమిటి సెన్సిటివిటీ ఈ స్కూటర్ ఉంది చూసారా చాలా చక్కటి ప్రయాణ సాధనము నేను స్కూటర్ మీద చక్కగా మొత్తం సిటీ అంతా తిరిగిన తిరగడం నాకు అభ్యాసమే నేను తక్కువనే ఎవరి మీద ఆధారపడక్కర్లేకుండా తక్కువనే ఎత్ని వెళ్ళిపోతూ ఉంటాను తర్వాత ఈ స్కూటర్ కూడా లేని అభాగ్యుని లోకంలో ఎంతోమంది ఉన్నారు వాళ్ళతో పోల్చినట్లయితే నేను చాలా భాగ్యం అంటున్నాను పైగా నా స్కూటర్ చాలా మంచి కండిషన్లో పెట్టుకున్నాను నేను దాన్ని హ్యాపీగా నడుపుకుంటున్నాను దీన్ని సెన్సిటివిటీ అంటారు యూఆర్ సెన్సిటివ్ వర్డ్స్ వాటింగ్ యు హ్యావ్ సపోజ్ మీకు స్కూటర్ మీద శ్రద్ధ లేదు మీ దగ్గర ఉన్నది స్టోర్ స్కూటర్ స్కూటర్ మీద నీకు శ్రద్ధ సెన్సిటివిటీ లేదు ఆ లైన్ కవతల కాదు దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది అప్పుడు మీ మనస్సులో నాకు కారు ఉండాలి అనే కోరిక పుక్కుంది అర్థమైందండి కాబట్టి కోరిక పుట్టాలి అంటే కోరికలు యొక్క సైకాలజీ నేను మనవి చేసుకున్నాను కోరికల యొక్క సైకాలజీ ఎలా ఉంటుందంటే ఒక లైన్ ఉంటుంది ఆ లైన్కి యువతల మీకు సంపాదించినవన్నీ ఉంటాయి మీ దృష్టి వాటి మీద వేటి మీద ఉండదు మీ దృష్టి ఆ లైన్కి అవతల ఉన్నవాడు కూడా ఉంటుంది అమెరికా లాంటి దేశాల్లో వాడు గత పదేళ్ల నుంచి పెళ్ళాడిన అమ్మాయి మీద కూడా వాడికి సెన్సిటివిటీ ఉండదు వాడు ఈ అమ్మాయి మీద ఏ రకమైన శ్రద్ధ సెన్సిటివిటీ ఉండదు ఆ లైన్కి అవతల ఇంకో అమ్మాయి ఉంటుంది లైన్కి అవతల వీడి అమ్మాయి వీడి భార్య రెలపడి ఉంటుంది లైన్కి అవతల ఇంకో అమ్మాయి ఉంటుంది ఆవిడ మీద దృష్టి దాంతో వీడికి వీటి మిరాకునిచ్చి ఆవిని వెళ్ళాడే ప్రయత్నంలో ఉంటారు అర్థమైందంటే ఆ లైన్ గురువు తెలిసిందా లైన్ అంటే ఎవరిలో అలాగా గీత చేస్తారని అంటున్నారా అసలు మీకు నా సైకాలజీ అర్థమైందా కాబట్టి ఎవరికైనా కోరిక ఉన్నది అంటే దాని అర్థం ఏంటంటే ఈ లైన్ దేవతను నిలబడి ఈ లైన్ దేవతల ఉన్నవన్నీ వీడివే వాటి గడవల వీడికి సెన్సిటివిటీ లేదు ఈ లైనిక అవతల ఉన్న వాటిని తీసుకున్నాడు వాటికేసే వీడి దృష్టి కలదు పైగా వీడు తనని తాను కంపేర్ చేసుకుంటాడు ఈ లైనిక అవతల ఉన్నవి వాళ్ళందరి దగ్గర ఉన్నావు నా దగ్గర లేవు అని కంపేర్ చేసుకుని వాటిని కోరుకుంటాడు దానిని డిజైర్ అంటైర్ హ్యాపీన్ మీకు డిజైర్ పెట్టాలి అంటే మీ వద్ద ఉన్న వస్తు సామగ్రి లైన్కి యువతల ఉన్నవన్నీ కూడా వాటి ఎడల మీకు ఒక అశ్రద్ధ ఒక ఇన్సెన్సిటివిటీ ఉంటే తప్ప మీకు లైన్కి అవతల ఉన్న వాటి మీద డిజైడ్ పొక్కదు డిగ్రీలకు కూడా మీరు అన్వయించండి ఎంఏ డిగ్రీ ఉన్నవాడికి ఎంఏ అనేది చాలా గొప్ప డిగ్రీ వీడు కష్టపడి సంపాదించాడు ఎంతోమందికి లేదు అది చాలామందికి నేనే లేదు వీడు ఎంతో నా ఎంఏ డిగ్రీ అని ఎంతో సెన్సిటివ్గా ఉండాల్సిన మాట కానీ వీడు అలా ఉండలేదు ఎందుకంటే వీడు సైకాలజీ అలా డెవలప్ చేసుకుంటాడు అవతల లైన్కి అవతల ఉన్న పిహెచ్డి మీదనే వీడి కోరిక ఉంటుంది ఆ పిహెచ్డీ వచ్చేది కాదు పెట్టేది కాదు కాబట్టి వీడు ఆ ఎన్ఏ డిగ్రీ పెట్టుకుని ఆ ఎన్న డిగ్రీతో ఉద్యోగం చేసుకో దాని ఎడల దేశీయ భావాన్ని డెవలప్ చేసుకుని తనకు అందుబాటులో లేని పిహెచ్డీ గురించి ఆ అవు బతికి బతికి ఓ రోజు అశువులు బాహ్యము అక్రంగా మీకు ఆ ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా చెప్పాలి ఈ లైన్ లైన్కి ఎవతలా అవతల ఇది పేదవాడికి లైన్ ఉంటుందా ఉన్నదా ఉంటుంది మధ్యతరగతి వాడికి లైన్ ఉంటుందా ఉంటుంది ధనవంతుడికి లైన్ ఉంటుందా కోటీశ్వరుడికి ఉంటుందా ఉంటుంది వంద కోట్లు ఉన్నవాడికి లైన్ ఉంటుందా ఉంటుంది వెయ్యి కోట్లు ఉన్నవాడికి లైన్ ఉంటుందా ఉంటుంది నా అత్యంత సంపన్నుడికి కూడా ఈ లైన్ అర్థమైన పాయింట్ ఇంకో పాయింట్ ఒకడు భేదవాడు కష్టపడి కృషి చేసి గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి ముద్రా యోజన కింద ధనాన్ని తీసుకొచ్చి ఒక స్టార్ట్అప్ సబ్జీని పెట్టి బాగా సంపాదించి భేదవాడి కోటీశ్వరుడే అప్పుడు భేదవాడిగా ఉన్నప్పుడు లైన్ ఉండే కోటీశ్వరుడు లైన్ తర్వాత లైన్ ఉంటుందా ఉండగా ఉంటుంది అంటే అర్థమైతే ఆ లైను అంతకు ముందు ఉన్న చోటు నుంచి ముందుకు జరిగి అర్థమైందరువాత యజ్ఞాలు యాగాలు పూజలు అవి చేసి వ్రతాలు చేసి దానాలు ధర్మాలు తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు వాళ్ళకి ఈ లైన్ ఉంటున్నా ఉండదు ఈ లైన్ లేని వాడు ఎవరో భగవద్గీతని వంట వారికి ఈ లైన్ ఉండదు మీకు అర్థమైంద్రం ఏంటంటే ఈ లైన్ గురించి మీరు అర్థం చేసుకోవాలి నేను చిన్నప్పుడు ఒక అనా నా దేవుడులో లేనప్పుడు ఈ లైన్ ఉండేది నా ఒక అనా ఇస్తే అబ్బా ఏమి అని సంతోషపడ్డ రోజులు ఇంకొక నాలుగు అస్తే సినిమాకి పోవచ్చు అని సంతోషపడిన రోజులు ఉన్నాయి ఆ నాలుగడాల కోసం ఎదురు చూసిన రోజులు ఉన్నాయి వంద రూపాయలు ఉన్నప్పుడు కూడా లైన్ అలాగే ఉన్నది వెయ్యి రూపాయలు ఉన్నప్పుడు కూడా లైన్ అలాగే కోటి ఉన్నప్పుడు కూడా లైన్ అలాగే ఉన్నది అనే విషయాన్ని గుర్తించి ఎవడైతే విరక్తులు అవుతారో వాడికి లైన్ చెరిగిపోతుంది లైన్ ఉండదు ఆ లైన్కి ఒకలా ఒకలాంటి ఉండదు వాడు కొరీదేమీ వాడిదంతో ఏది ఉండదు ఈ సృష్టిలో కానీ సర్వము వాడిదే లైన్ ఉంటే ఈ లైన్ యువతలు ఉన్నవే వలలి లైన్కి అవతల ఉండేవి మనం కాదు కానీ లైనే లేకపోతే ఏది నాది కాదు అన్నీ నాదే నేను స్వామి ఇద్దరం కలిసి బస్సులో ప్రయాణం చేసాం ఒకసారి అక్కడ బిజాం మధ్యాహ్నం పదకొండున్నర ఎండ ఎలా పెడితే అలాంటి మనకి దక్షత ఏమి నువ్వు నాకు నీ నీతో పెట్టుకుంటే దక్షిణ దొరికినట్టే ఈ పూట ఉపవాసం నువ్వు నాకు నా వెనకాలే నువ్వు టోటలా అవసరం నీకు దక్షత వ్యవస్థం చేస్తాగా అన్నా సరే నడుస్తున్నావు ఫుట్పాత్ ఫుట్పాత్లు ఏమి ఉండవు రెండు పక్కన నడుస్తున్నాం అక్కడ ఇల్లు కనపడింది తలుపు తెలిపింది నీళ్ళు అందుకు చూసేసి మీరు వెనక్కి చూస్తే నేను ఇంకా గేట్ దగ్గర ఉన్నా నాతో ఉన్నామని చెప్పాలా అన్నట్టు లోపలికి వెళ్ళాను ఆ ఏమ్మా బాగున్న వాళ్ళని తల గప్పులుగా మాట్లాడుస్తున్నాడు అది ముస్లిం సింగ్ సో వాళ్ళు త్యా హాయ్ ఏదో సిటీ పెట్టలే ముస్లిం పాపులేషన్ ఉంది దాంట్లో దూరే సరే అమ్మ బాగుంటా పోతే వచ్చా పోతే వచ్చాయో ఆనంద హాయో వచ్చేసరి ఆయన ఎవయ్యా నువ్వు భిక్ష ఏర్పాటు చేసి పద్ధతి ఇదేనా అని అడిగాడు ఇదే అలాగే చూస్తూ ఉండవు ఇంకో కొంచెం ముందుకెళ్ళాం తలుపులు అన్నీ వేస్తున్నాయి గేట్లు వేస్తున్నాయి కానీ ఒక తోట గేటు తెరిచింది మళ్ళీ తలుపు తెరిచింది మళ్ళీ దాంట్లో దూరేది అది హిందువుల గృహం మా ఇద్దరికి వాళ్ళే భోజనం పెట్టారు అదే చక్కగా భోజనం చేసి కొన్ని విషయం ఇచ్చి మళ్ళీ బయట అక్కడికో పోలేదు ఇది నేను ఆశ్చర్యపోయాను అతన్ని చూసి అతను అంటాడు మొత్తం సమాజం అంతా మనీళ్ళు మనలే మనకి భోజనం మన సిద్ధంగా కొన్ని వేల భోజనం సిద్ధంగా ఉంటుంది ఏదో మనం ఎన్నుకుని భోజనం చేసే అయిపోయింది పని దీని గురించి అసలు ఆలోచనందుకు క్వశ్చన్ సాల్వ్ ఎవర్ థింగ్లీ లవర్స్ అలా ఉంటారు మహాత్ములు అంటే అలా ఉంటారు ఆ లైన్ ఉండదు మహాత్ములు ఏమి భాగ్యము ఈ అసురులకి ఆ లైన్ కిక్గా ఉంటుంది వాళ్ళు ఎప్పుడూ ఆ లైన్కి అవతల వైపు చూస్తూ ఉంటారు సో అనే దానివల్ల ఏమవుతుంది అనేక ఈ శ్లోకం కొంచెం వివరంగా చెప్తారు కామభోగేశు ప్రసక్త మళ్ళీ క్లాసులో ఈ శ్లోకాన్ని వివరంగా చెప్తారు ఇంకా కొంచెం పనుంది ఓం పూర్ణ నమదూ నమి క్షణశ పూర్ణిమమాదాయ పూర్ణమేవాశిష్యే శ శాంతిశ్రాంతిశ్రాంతి